ప్రార్థం చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వతుడా మన్నాయా గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడి అయినా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు ప్రభా దివారాత్ మమ్మల్ని కాచి కాపాడినైనా మీకు నూతన దిన నీకు ఎంతో మరణాలుస్తాయా మంచి ఆరోగ్యం శక్తిని ఇవ్వాలని మాకు అనుగ్రహించిన అడుగడుగున ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనుగరించి మీరే మాకు సహాయకులు నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో మరణాలుస్తా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకున్న గొప్ప దేవ నా తండ్రి ఇక మధ్య కనసములనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను నా దేవ మీ వాక్యంలో ఎంతో మీకు సంపూర్ణ ప్రమైన మీ నూతనమైన కృపతో నింపండి మీకు పరిశుధాత్మ అభిషేకంతో నింపడం ప్రభావ వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించేలాగా మా ఆత్మీయ తెలియపడిన ప్రభావ మీరు మాట్లాడండి కృపావరాలు సంబంధించిన వాక్యాలు మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడడం ప్రభావించుకుని ప్రభావ మాకు వాటిని సిరపు చేయలాగా సాయపడ ప్రాదిష్టమైన దేవాతి మీరే మాకు సహాయకులు నడిపించండి ఆర మీరు ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేయండి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ అరదంతట్లో మీరు మాతో మాతో పాటు ఉండండి ప్రభావ మీ ఆత్మ నావరింప చేసి మారుదేళ్ళ వీరుడి మాతో మాట్లాడు మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి ఆమె గానాలతో అన్న పాట పాడదాం గానాలతో वेला दूतल गल मुल तो कुनियाड़ बड़ चुननाइस नी के न आधना सुमधुर स्वर मुल गान लो वेला दिदूतल गल मुल तो सया నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశ నిన్ను స్తుంచిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశ నిన్ను స్తూతించిన ప్రతీక్షణం వేలాది దూతల కొనియాడబడుచున్నా ఆరాధనా ఎడారి నడుచిన ఎరుగని మార్గములు నడుచిన నా నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలు నడచిన ఎరుగని మార్గములు నడిపినా నా ముందు నడిచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నివే నివే నా ఆనందము నివే ఆదారము నివేనివేనా ఆనందము నివేనాదారముమరస్వరూలతో ఇలాదిదూతలములతో కొనియాడబుచున్నా నా యేషయ్యా నీకే నా ఆరాదనా సంపూర్ణమయ్యే అనుకూలమీ నా సంకల్ప సంకల్పమే జించు చున్నావు నను విడువకా నా ధైర్యము నిఘా సంపూర్ణమైన ని చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా నివేనివేనా జయ గీతము నివేన స్థుతి గీతము సుమధుర స్వరముల గో వేళాదిదూతలములతో కయాడున్నేస నకేనా ఆరాదనా వేలాది నదులన్నీ నీ మహిమాను తరంగపు పొంగులు నీ బలమును పర్వత పర్వతశ్రేణులు నీ కీర్తిని ప్రకటించు వేగా వేలాది అధులన్నీ నీ మహిమాను తరంగపు పొంగులు నీ బలమును పర్వత్రేణులు నీకీర్తిని ప్రకటించు చున్న వేగా నివేనివే నాయము నీకే నీకే నా ఆరాధనా నివేనివే నాశయమో నీకే నా ఆరాధనా మర స్వరములగా వేలాది దూతల గలములతో కొనియాడబుననాకే నా ఆరాధనా సుమధుర స్వరములగా నలు ది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఈస నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం వేలాది నీకేనా ఆరాధనా ప్రార్థి పరశుధర బ తండ్రి మీకు వందనాలను అయినా మహోన్నతుడేవ మీకే కృతజ్ఞతలు ఏర్పరుచున్నాం తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావలు మీకు చెల్లించుకుంటున్నాంనైనా ఈ మధ్యాహ్న కాలం లంచ్ మీరు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావ ప్రభు మిమ్మల్ని స్థుతించుట మీ సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన వాక్యం సలవిస్తుంది అటువంటి శ్రేష్టత మీరు మాకు ఇచ్చినారు రోజులు ప్రభా దగ్గర దగ్గర వెయ్యి దినాలు వీటిని బట్టి మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం తండ్రి మీకే కృతజ్ఞత అర్పించుకుంటున్నాం అయినా ప్రోభా ముఖ్యంగా తండ్రి అనేక పరియాలు మీరు మమ్మల్ని మీ యొక్క స్వరము ఎంతో ప్రాముఖ్యమైంది అది మీ వాక్యం ద్వారానే అని జ్ఞాపకం చేసినారు దేవుని స్వరము వినాలంటే దేవుని వాక్యమే అన్న విషయాలను మీరు మాకు చూపించినందుకు మీకు ఎంతో బంధనాలను అయినా ప్రోభా మీ వాక్యం లేకుండా ఒక చిన్న మేము మీ వాక్యములో జీవముంది ప్రోభా అది మా హృదయంలో ఉన్నప్పుడే మాకు జీవం లేకుంటే ప్రతి స్థలంలో మాకు మరణమే రుచి చూస్తున్నాం తండ్రి పతనమే రుచి చూస్తున్నాం తండ్రి దుఃఖమే వేదననే రుచి చూస్తున్నాం తండ్రి కానీ మీ వాక్యం విన్నప్పుడల్లా మాకు ఎక్కడ లేని ఉజ్జీవము బలము తండ్రి ఎక్కడ ధైర్యం వస్తుందినైనా వాటన్నిటిని బట్టి మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం తండ్రి మా శరలను స్వస్థపరిచేది కూడా మీ వాక్యం అని తండ్రి మీరు ముందు మీ వాక్యాన్ని పంపించడాకనే స్వస్థత వచ్చింది అని వాక్యం అయినా దాన్ని బట్టి మీకు వందనాలనైనా ముఖ్యంగా ప్రభు మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత ఎందుకంటే మీరే వాక్యం కాబట్టి మీ వాక్యం బయలుదేరితేనే స్వస్థత కాబట్టి ప్రతి దశలో మీ వాక్యానికే మేము ప్రాధాన్యత ఇస్తున్నాంనైనా మేము మనుషులని వెతుకుతలేం మనుషుల మీద ఆధారపడతలేం అదేదో కళల రీతిగా దశ రీతిగా చూసి నేర్చుకుంటలేం మీ వాక్యంనే చదివి నేర్చుకుంటున్నాం మీరు ఎందుకంటే లేఖనాలను పరిశోధించామని చెప్పినారు కాబట్టి కాబట్టినైనా ఆ పరిశోధించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అటువంటి నేత్రాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అటువంటి చెవులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అటువంటి మనసును మాకు అనుగ్రహించిన అటువంటి హృదయాన్ని అనుగ్రహించం ఆత్మీయ స్థితిలో గ్రహించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఈ ఆరాధనంతట్లో మీరే ఆధిపత్యం వహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఆ యొక్క అన్న అంశంల గురించి కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ఇది తండ్రి ఆ యొక్క అనియ భాషలు అన్న వరం గురించి మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరుశుధాత్మ నడిపి గు అనుగ్రహించండి అభిషేకం లేని వాడు నా వాడు అభిషేకం లేకుండా వీటిని గ్రహించలేమన్నారు వర్షధార్మ పొందిన వాడే ఈ కృపావరాలు పొందుకోగలడు అనేవి మీరు హెచ్చరించినారు కాబట్టి వీటన్నింటినీ మేము అనేకులకు ప్రేమతో విశదీకరించి నచ్చ చెప్పాలా వాళ్ళు ఒప్పుకొనిలాగా సహాయపడండి తండ్రి ఇది మేం కాదునైనా మీరే ఒప్పించాలా మేము ప్రకటించే వాళ్ళం కానీ వాళ్ళని ఆకర్షించుకునే వాళ్ళు మీరనైనా మీ నామాన్ని ఉన్నత స్థితికి మేము లేవనెత్తుతున్నాం మీరు ఆకర్షించుకొని నేను ఎత్తబడితేనే ఆకర్షించుకోగలను అనేకులను అన్నారు కాబట్టి మిమ్మల్ని మీ నామాన్ని మేము గనపరుస్తున్నాం ఉన్నత స్థితిలో లేవనెత్తు మీరు ఆకర్షించుకొని మీ చిత్తానుసారంగా వారిని నడిపించమని వింటున్న వారిని అందరినీ ఆశ్రించమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనము కొరితలు రాసిన పత్రికల నుంచి ఈ కృపావరాలకు సంబంధించిన వాక్యాలని మనం ధ్యానిస్తున్నాం ముఖ్యంగా పన్నెండవ అధ్యాయంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అన్న అంశము పన్నెండవ అధ్యాయము నాలుగవ వర్షంలో చూస్తా ఉన్నాం అయితే ఐదో వర్షంలో మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కాని ప్రభు ఒక్కడే ఈ ఒక్క వాక్యము పాస్టర్స్కి అర్థమైతే వాళ్ళ సంఘాలు ఇప్పుడున్న స్థలంలో ఉండవు అవి ఎప్పుడో ఉన్నత స్థితికి ఎదిగేవి ఎందుకంటే రకరకాల పరిచర్యలు ఉన్నాయి కానీ పాస్టర్కి ఏ పరిచర్య ఉంది తెలియదు ఏ పరిచర్యలు ఎవరికి ఉన్నాయో తెలియవు మనుషులలో ప్రతి మనిషికి ఒక తలాంతిచ్చిండు దేవుడు ముఖ్యంగా రక్షింపబడ్డ వారి విషయం మాట్లాడుతున్నాను అనిలకు కూడా ఇచ్చిండ్రు తలాంతులు లేకపోతే వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందుతారు ఈ లోకంలో వాళ్ళందరికీ వాళ్ళు చదువులలో ఫాస్ట్ ఉంటారు క్రిస్టియన్స్ కంటే ఎందుకుంటారు వాళ్ళకి లే తలాంతులు అందరూ దేవుని బిడ్డలే కదా ఒకటే తేడా ఏంటంటే రక్షింపబడ్డ వాళ్ళు రక్షణ అనుభవం లేనివారు కానీ అందరిని ఆయననే కనినాడు కదా కాబట్టి అందరూ ఆయన స్వరూపంలోనే సృష్టించబడ్డవారు కాబట్టి అందరికీ ఆయన కృపర్లు ఇస్తూ ఉంటాడు అందుకే అన్యులు అభివృద్ధి పొందుతుంటే మనము వ్యసన పడమన్నట్టు మనం వ్యసన పడద్దు ఎందుకంటే ఈ విషయాలు అర్థం చేసుకుంటే అవకాశము భాగ్యము నీకు దేవుడు అనేక ఇవ్వలేదు ఇది క్రైస్తవులకి మళ్ళీ నీకు కాబట్టి నువ్వు వీటిని జాగ్రత్తగా అన్యులను చూసి వ్యసనపడద్దు అనిలను చూస్తే మనకి జాలి ప్రేమనే పుట్టాలి ఎందుకంటే పాపం వాడికి ఏం తెలియదు వాడు ధర్మశాస్త్రం క్రింద లేడు ఇస్ట్రాల్ ప్రజల లాగా ధర్మశాస్త్రం లోపల లేడు క్రైస్తవుల లాగా వాడు పాపం కాబట్టి నశించిపోతున్న వాడు అన్నట్టు అందుకు వారి పట్ల జాలి నలభ ఎంతగా సంపాదించుకున్నా ఎంతగా హెచ్చించినా ఎంత పెద్ద పెద్ద బహుమానాలు సంపాదించుకున్నా వాడి ఆత్మ నరకానబోతుంది అన్న తలంపు తప్ప మనకి ఏమి ఉండదు అన్నట్టు అన్నీ ప్రభు ఇస్తాడు సరే వానికి ఇచ్చింది నాకు ఇవ్వలేదంటే నాకు ఇంకా మంచిది ఇస్తాడేమో వానికి ఇచ్చిందే నీకెందుకు ఇవ్వాలా అది బలహీనత అన్నట్టు మనం అట్లా కంపేర్ చేసుకోవద్దు పోల్చుకోవద్దు కాబట్టి కృపవరూ నానా విధాలుగా ఉన్నట్లు పరిచర్లు కూడా నానా విధాలు ఉన్నాయి ఎన్ని రకాల ఐదు రకాలు నేను ఎన్నిసార్లు చూపిస్తా ఉంటా రాష్ట్ర పత్రికల నుంచి ఐదు రకాల పరిచర్లు ఉన్నాయి నీ పరిచర్ ఏది నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అభివృద్ధి పొందలేవు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇచ్చిండే దేవుడు ఆ పరిచర్యలో నువ్వు ఆయన మహిమపరచాలి ఎందుకంటే ప్రభు ఒక్కడే గానీ పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఇప్పుడు చూపించను గానీ ఈరోజు వాటికు మనము కృపావరలలో ముఖ్యంగా మూడు వర్గీకరణలు మనం చూస్తా ఆ మూడు వర్గీకరణల గురించి ధ్యానిస్తుండగా వీటిని మనం గ్రహించడానికి ప్రయత్నిస్తాం ఒక్క నిమిషం మొదటిదిగా బుద్ధి వాక్యము అన్న వర్గీకరణ రెండవది జ్ఞానవాక్యము మూడవది ఆత్మల వివే సారీ బుద్ధి వాక్యం సారీ ఒకటేమో బయల్పరచు వరములు సారీ మొదటి వర్గీకరణ బయల్పరుచు వరములు రెండవది శక్తివరములు మూడవది ప్రేరణ వరములు కాబట్టి ఇప్పుడు మనము ఆ యొక్క వరములలో మూడు రకాలు ఉన్నాయి అవి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఆత్మల వివేచన ఇవన్నీ ముగించుకున్నాం రికార్డింగ్స్లోనే తర్వాత శక్తివరములు లేక గిఫ్ట్స్ ఆఫ్ పవర్ అందులో విశ్వాసము స్వస్థపరచువరములు అద్భుత కార్యములు చేయువరం శక్తి ఈ మూడు చూసుకున్నాం తర్వాత మూడవ వర్గీకరణలో ప్రేరేపణ వరములు లేక ప్రోత్సాహ వరములు ప్రేరణ వరములు గిఫ్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటాం ఇందులో మూడు రకములు మొదటిది ప్రవచనం వరం రెండవది నానా భాషలు మూడవది భాషల అర్థము చెప్పు శక్తి కాబట్టి ఈ మూడు వరాలని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాము మొదటిదిగా ప్రవచన వరం ముగించినాం ముగిపోయిన వారానికి ఈరోజు నానవిధ భాషలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈ వరము గురించి ఆశ్చర్యం ఏంటంటే ప్రతి వరము ఆశ్చర్యకరంగానే ఉంటుంది మనకి ఉదాహరణకి ప్రవచన వరం చూస్తాం ప్రవచన వరము పాత నిబంధన పుస్తకాలను దీర్ఘంగా చేసినాం మనం బహు దీర్ఘంగా పాత నిబంధన కాబట్టి ప్రవచన వరము ఆది కాండం నుంచి చూస్తే ప్రకటన గ్రంథం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ నాన విధ భాషలు మీకు పాత నిబంధన కాలంలో ఒక్కటేసారి కనిపిస్తుంది కానీ క్రొత్త ఇవి ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ కూడా మీకుంటుంది ఈ వరం ఈ వరాన్ని మనం ఎక్కడ కూడా చూడడం చూడం పాత పుస్తకాలలో ఒక బబులోను గోపురం కూలినప్పుడే అక్కడ మనం చూస్తాము వాళ్ళ భాషలు తారుమారైనట్లు కాని ఇది క్రైస్తవ సంఘానికి తప్ప ఇస్రాయల్ ప్రజలకు ఇవరం ఈ వరం దేవుడు దాన్ని బట్టి తెలుస్తుంది దేవుడు క్రైస్తవులని ఎంతగా ప్రేమించండి క్రైస్తవులు అంటే ఎవరు అంటే నిజమైన ఇస్రాయెలు నిజమైన యూదులు అంతరంగముందు ఇస్రాయలు అంతరంగం యూదులుగా మార్చబడ్డవారు అన్నట్టు ప్రకృతి సహజమైన ఇస్రాయల్ ఇస్రాయలు కాదంటాడు రోమి రాష్ట్ర పత్రికలో పౌలు ప్రకృతి సహజమైన యూదులు యూదులు కారంటాడు యేసు ప్రభు రక్తం పెట్టి కొనబడ్డ వారే యూదులు క్రైస్త ఇస్రాయల్ ప్రజలు అని కాబట్టి వారే అబ్రహం సంతానం అంటాడు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళు అబ్రహం సంతానం కాదు అంటాడు పౌలు అందుకు పౌలు అంటే చాలా అసహించుకుంటారు అందుకే కృత నిబంధన పత్రికలు అంటే ఇస్రాయల్ కాలకి వీరు మమ్మల్ని గుర్తిస్తలేరు మేము మేమే యూదులము మేమే దేవుని ప్రజలము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు మేమే అని వాళ్ళు అనుకుంటారు కానీ అది ప్రకృతి సహజంగా పత నిబంధన కాలంలో కానీ దేవుడు తన సొంత కుమారుని పంపించినప్పుడు వీళ్ళు ఆయన ధృవీకరించడం వలన వాళ్ళు ఆ యోగ్యతను పోగొట్టుకున్నారు దేవుని పిల్లలు యోగ్యత పరిశుద్ధ జనంగా మన యోగ్యత పోగొట్టుకున్నారు వాళ్ళు అది ఆయన ప్రియకుమారుని స్వీకరించిన వారికి అనుగ్రహించబడింది అన్నట్టు అయితే ఈ కుప్ప ముఖ్యంగా ఈ యొక్క భాషణ వరం సంబంధించిన విషయాన్ని ధ్యానించినప్పుడు మొదటి కొరితల రాష్ట్ర పత్రికలో ఒక ఒక క్లూ ఉంది ఇది అర్థం చేసుకోవాలి మనం మొదటి కొరితల రాష్ట్ర పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో దానికి సంబంధించిన విశేషంగా పౌరులు మన జ్ఞాపకం ఉంటాడు ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయము మొదటి కొరితల రాష్ట్ర పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో చెప్పబడింది ఏంటంటే కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది కొంచెం కష్టం కదా అర్థం తీసుకోవడం ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది అంటున్నాడు కొంచెం కష్టం అర్థం తీసుకోవడం కానీ నేను తెలుగు బైబుల్ కూడా చూసిన ఇంగ్లీష్ బైబుల్ కూడా చూసిన ఇంగ్లీష్ బైబుల్ అట్లా లేదు అందుకు లేకపోతే ఖచ్చితంగా మనము అట్లనే మోసపోతాం అన్నట్టు కదా భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైనది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కష్టపడికి ఎట్లుందంటే భాషలు ఆశ్చర్యం నాట్ టు దెమ్ దట్ బిలీవ్ బట్ టు దెమ్ దట్ బిలీవ్ నాట్ ఆశ్చర్యం కదా అంటే భాషలు అవిశ్వాసులకే సూచన అంటారు విశ్వాసులకు కాదు కొంచెం డిస్టర్బ్ అయిపోతారు మన గ్రూప్లో నాకు తెలిసి రోజు ఈ వాక్యం సాయంత్రం వింటారు లేక తెల్లారి వినొచ్చు డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే భాషలు అవిశ్వాసులకే సూచన అంటారు కానీ విశ్వాసులకు కాదు ఎందుకంటే విశ్వాసులకు సూచన ప్రవచనం అందుకు మనం ప్రవచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం భాషలకి ప్రాధాన్యత ఇవ్వమంటే ఇష్టము కానీ దానికి టూ మచ్ ప్రాధాన్యత ఇవ్వం కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తాడు ఎందుకంటే ఇక్కడ బహు తేటగా ఉంది భాషలు అవిశ్వాసాలకే సూచన అంటారు ఎందుకంటే అది విన్నప్పుడు వాడు ఆశ్చర్యపోతాడు అదే నేను మీకు చూపిస్తాను ఈ రోజు ఎట్లా ఆశ్చర్యపోతాడు అన్నది ఈ రోజు నుంచి కొన్ని దీర్ఘంగా చూపిస్తాను ఎందుకంటే ఇది ఒక ఒక రికార్డింగ్తో సరిపోదు ఇది ఇవి అర్థం ఇవి ఎందుకంటే మనం బబులోను గోపురం వరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అక్కడ ఏం జరిగింది అవన్నీ మనం అర్థం చేసుకుంటాం అక్కడ భాషలు ఎందుకు దేవుడితో ఆరుమారు మళ్ళా తిరిగి అన్య భాషలు ఎందుకు మనకు అనుగ్రహించండి ఇక్కడ తో రీతికి చెప్పాలంటే అవి కూడా అన్య భాషలే అన్య భాష అంటే అన్నిలు మాట్లాడే భాషలు అర్థం అన్య భాష అంటే అనిలు భాష అన్యులు మాట్లాడే భాషలు కూడా నచ్చు కానీ బైబిల్లో అట్లా చెప్తే అన్య భాష తెలుగులో తెలుగు ఇంగ్లీష్లో టంగ్స్ అన్నది స్పీకింగ్ విత్ టంగ్స్ అన్నది టంగ్స్ అంటే భాషలు అయితే ఇక్కడ ఈ భాషలు అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడింది ఇది ఏ తరంలో ఏ పాత నిబంధన కాలపు వ్యక్తులలో ఇది నీకు కనిపించదు దావితరాజు భాషలో మాట్లాడటం మనం చూడం సౌలరాజు భాషలో మాట్లాడేటట్టు మనం చూడం ఏ ప్రవక్తకి కూడా ఇది లేకుండా ఈ వరం పాత నిబంధన కాలంలో కానీ కేవలము కృత నిబంధన కాలంలోనే ఈ వరము అనుగ్రహించబడింది కాబట్టి క్రైస్తవులు ఎంతో ధన్యులన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఎందుకు అంటే ఈ భాష దేవుడు దేవదూతలు మాట్లాడే భాష ఇది దేవుడు దేవదూతలు మాట్లాడే భాష ఎందుకు అంటే మనం అనొచ్చు అంటే లూసిఫర్కి అర్థమవుతుందా సైతాన్కి అర్థమవుతుంది ఈ భాష దీనికి సంబంధించి నేను బహుదీర్ఘంగా చూపిస్తాను భాషలలో మాట్లాడితే సైతానికి కష్టము వాడు భరించలేడు వాడు భయపడతాడు యాక్చువల్గా నువ్వు భాషలలో మాట్లాడితే వాడు భయపడతాడు ఎందుకంటే అది నీ ఆత్మ లోతుల నుంచి వస్తుంది నీకు అర్థం కాదు కానీ నీ అంతరంగ పురుషుడు దేవుని యొక్క ఆత్మ కలిసి సంభాషించే భాష అది కాబట్టి బలం ఎక్కువ ఉంటుంది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు దేవుని యొక్క ఆత్మ నీ యొక్క అంతరంగ పురుషుడు ఇద్దరు కలిసి సంభాషిస్తా ఉంటారు కాబట్టి వాడు నిన్ను మోసగించలేడన్నట్టు కష్టం అన్నట్టు వాడికి వాడు మోసగించలేడు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి అది బహుగా వాడిని వేధిస్తూ ఉంటుంది అందుకు వాడు నిన్ను భాషలలో మాట్లాడలేకుండా అడ్డగిస్తూ ఉంటాడు ఎందుకంటే మనకు తెలుసు భాషలలో మాట్లాడేవాడు తన సొంతానికి లాభము చేకూర్చుకోనునని కాబట్టి నీకు లాభం రావాలా అంటే నువ్వు భాషలలో దీర్ఘంగా ప్రార్థించడం నేర్చుకోవాలి ఎందుకంటే నీ అంతరంగ పురుషుడు దేవుని సన్నిధిలో పోజాడుతూ ఉంటాడు విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు నీ కుటుంబం గురించి నీ గురించి నీ అనారోగ్య పరిస్థితుల గురించి నీ యొక్క బలనతల గురించి నీ ఆర్థిక స్థితి గురించి కుటుంబంలో ఉన్న సమస్యల గురించి అవన్నీ వేదనలో ప్రార్థిస్తూ ఉంటాడు కాబట్టి అంతరంగ పురుషుడు ప్రార్థించే ప్రార్థన భాషల ప్రార్థన బైటికు ఉన్న పురుషుడు ప్రార్థించే ప్రార్థన వాడుక భాష వాడుక భాషకి అన్య భాషకి తేడా అదే అన్నట్టు వాడుక భాష నీ నోటి ద్వారా నీ మనసు ద్వారా వస్తా ఉంటే అన్య భాష నీ అంతరంగా మందులున్న పురుషుడు దేవుని యొక్క ఆత్మ అభిషేకం ద్వారా ప్రేరేపణ ద్వారా మాట్లాడే భాష అది కాబట్టి ఈ భాష ఓ రీతిగా చెప్పాలంటే మారిపోతాగా ఉంటుంది రోజుకు రోజుకి మారిపోతా ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు మాట్లాడినప్పుడు అంటే ఫస్ట్ టైం నీకు భాషల వరం ఉన్నప్పుడు రీతిగా ఉన్నాయి రోజు భాషలు అంటే ఉండవు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలాగా మాట్లాడతావు పెదగా అయ్యి పెద్దవాళ్ళలాగా మాట్లాడతావు ముస్లిం అయినాక బహు మర్యాదగా బహు మెచ్యూర్ గా మాట్లాడతావు భాషల వరం కూడా అంత నీ అంతరంగ పురుషుడు ఎంతగా బలపరచపడతా ఉంటాడో అంతగా భాషలలో విశీకరించి దేవుణ్ణి గనిపరచడం సిద్ధించడం జరుగుతూ ఉంటది నువ్వు భాషల్లో మాట్లాడుతుంటే వాడు వాడు గావరైపోతాడు అన్నట్టు దుష్టుడు ఎట్లా కొట్టాలి వీని ఎట్లా ఆపాలి వీణ్ణి నేను ఎన్నిక పర్యాలు నా పర్సనల్ నా వ్యక్తిగత అనుభవాల గురించి నేను చెప్పలేదు కానీ రాత్రుల పూట వచ్చిందని బాగా వేధిస్తూ ఉంటాయి తరచుగా ఒక్క రోజని కాదు తరచుగా లాస్ట్ 25-30 థర్టీ ఇయర్స్ నుంచి జరుగుతుంది నాకు ఈ స్టోరీ ఈ ఈ అనుభవం రెగ్యులర్గా వస్తూ ఉంటాయి దుష్ట శక్తులు నేను ఎక్కడైనా పోయి ప్రార్థనలు చేసి దయ్యాలు వెలగొట్టొచ్చినా అవి రాత్రి వచ్చి సత్తాయిస్తుంటాయి నన్ను నన్ను వెలగొట్టిన నేను ఎక్కడికి పోవాలా అవి నీ రివెంజ్ తీసుకొని బదలా తీసుకొని వస్తూ ఉంటాయి కానీ నీలో దేవుని యొక్క అగ్ని వాడు ఒక్కసారి నీల దూరిని ప్రయత్నించాను లోపల నుంచి ఒక్కసారి అగ్ని వచ్చి వాడికి కొడుతుంది అగ్నికి వాడు గాబరైపోయి విడిచిపెట్టిపోతుంటాడు పోయి ఇంకొక దురాత్మకు చెప్తాడు వాడటాడే నువ్వు పక్కకునే నేను వస్తానేసి పోయి మన మన వాడొక భాషలో చెప్తున్నా ఇంకొక దురాత్మ వస్తాడు వాడు వచ్చి కొట్టడానికి కానీ లోపల అగ్ని ఉండగానే దేవుడు ఉన్నాడు అనేసి వాడు పరిగెత్తిపోతుంటాడు అట్లా రాత్రి పగళ్ళు మనకి అనుభవాలు జరుగుతూ ఉంటాయి పగళ్ళేమో మనుషుల రూపకంగా వచ్చి కొట్లాడుతుంటాడు రాత్రి వాడు డైరెక్ట్గా వచ్చి కొట్లాడుతూ ఉంటాడు ఇది జరుగుతూ ఉంటది అనేక మంది సేవకుల జీవితాలలో కొంతమందికి తెలియదు వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు కళ అనుకుంటారు మనకు మటుకు మెలుకున్నప్పుడే అది నిద్రపోతుంటాం కానీ మెలుకొచ్చేసి ఉంటుంది దాని కొట్లాడుతుంటే ఆ అనుభవాలన్నీ ఆత్మీయ ఎదిగిన వాళ్ళకే ఉంటాయి అన్నట్టు కాబట్టి ఎన్ని గంటలు నువ్వు భాషలలో శుతించగలవు ప్రతిరోజు నేను ప్రతిసారి కంపల్సరీ పొద్దున సాయంత్రం భాషల్లో ప్రార్థించాను కంపల్సరీ చేస్తా ప్రతిరోజు సరే డే లో ఆఫీస్లో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు చెయ్యము దాని తర్వాత ఈ రికార్డింగ్స్లో కూడా మనం చెయ్యము ఎందుకంటే ఈ రికార్డింగ్స్ ఎవరెవరు వింటుంటారో మీకు తెలుసు కాబట్టి ఓహో వీళ్ళు పెంత బ్రదర్ అనేసి పక్క పెట్టేస్తారు మన వాక్యాలని అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలా ఈ వాక్యాలు ప్రతి వినాలా పెంత కోస్త చర్చ్ కాదు మేము ఆంగ్లికన్ చర్చిలు కూడా వినాలా ఈ బ్రదర్ సంఘాలు కూడా వినాలా ప్రతి వినాలా కాబట్టి అందరి కొరకు మనం వీటిని రికార్డింగ్ చేసినాం కాబట్టి న్యూట్రల్గా ఉంటాం అన్నట్టు అందరినీ ప్రేమిస్తాం కాబట్టి కానీ భాషల వరము అన్నిటికంటే బహుగా మిస్అండర్స్టూడ్ అన్నట్టు అంటే దాన్ని సరిగా అర్థం తీసుకెళ్ళకపోయినారు ఈరోజు క్రైస్తవ జీవితం ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చ్ ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎట్లా పొందుకోవాలి వీటన్నిటిని ఆంగ్లికన్ చర్చెస్ ముఖ్యంగా నేను వచ్చింది ఆంగ్లికన్ చర్చెస్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి కాబట్టి అక్కడ పాశ్చాలకు తెలియదు ఈ వరాల గురించి చదివింటారు కానీ అట్లా గుడ్డిగా చదివేసి వెళ్ళిపోయింటారు మొదటి కొంత రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు అధ్యాయాలు బహు ప్రాముఖ్యమైనవి సంఘంని ఎట్లా ఉత్తేజపరుస్తాడు దేవుడు తన ఆత్మ ద్వారా సంఘాన్ని ఎట్లా ఆ క్షేమ అభివృద్ధి కలిగింపజేస్తాడు అనేటిది అక్కడ బ్లూ ప్రింట్ అన్నట్టు సంఘాన్ని ఎట్లా నడిపించాలా అనేది బ్లూ ప్రింట్ అది దురదృష్టం నేను ఎన్ని సంఘాలు చూసిన ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మించిన సంఘాలు నేను చూసిన లాస్ట్ థర్టీ ఇయర్స్ లో ఎన్నెన్నో ప్రాంతాల్లో వాళ్ళు ఆహ్వానిస్తా ఉంటారు అవన్నీ నేను చూసిన బ్యాప్టిస్ట్ చర్చి చూసిన మెథరిస్ట్ చర్చ్ మెథరిస్ట్ మెయిన్ చర్చ్ చాపల్ రోడ్లు ఉంటుంది మన యాబిట్స్ లో మెయిన్ చర్చ్ అసలు అక్కడ వాక్యం చెప్పడానికి ఒకసారి పిలిపించి నన్ను చాలా సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నా అది మెయిన్ చర్చి పెద్ద చర్చ్ ఆ పెద్ద చర్చ్ లో వాక్యం చెప్పడానికి పిలిపించారు నన్ను అదే రీతిగా బ్యాప్టిస్ట్ చర్చ్ ఏది నారాయణ కూడా బ్యాప్టిస్ట్ నేను స్టేజ్ మీద ఎక్కి పరిచయం చేసేవాడు సేవకులే పరిచయాలు ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు అదే రీతిగా నేను అటు ఆంధ్ర పెద్ద బ్యాప్టిస్ట్ చర్చ్ చాలా పెద్ద పాద హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంట అందులో వాక్యం చెప్పే అవకాశం నాకు ఇచ్చింది దేవుడు నేను ఎక్కడ పోయినా గాని గమనించిన ఏంటంటే వీళ్ళకి ఏమి తెలియవి అనేసి మన మీద విరవికి కూడా కాదు మాకు అన్నీ తెలుసు మనకి ఎందుకు దేవుడు వాటన్నిటినీ చూపిస్తుంది అంటే ఒకనొక దినము నిన్ను సిద్ధపరుస్తున్నాడు వీటన్నిటినీ వాళ్ళకు చూపించాలా ఇది వాక్యము ఇది జీవం ఇది నెరవేరుతుందని ఎట్లా చెప్పాలా అంటే బహు జాగ్రత్తగా చెప్పాలా కాబట్టి ఈ యొక్క కృపావరము ముఖ్యంగా భాషల నీ నోట్ల నుంచి రానియకుండా సైతాను నిన్ను ఎంతగానో అడగిస్తూ ఉంటాడు అందుకని నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను నాన్స్టాప్ భాషలో ప్రార్థించుకోండి నాన్స్టాప్ అది బయటికి వినిపోయిన అవసరం లేదు ఎందుకంటే నిన్ను వాడు అటాక్ చేయకుండా ఉండాలంటే నీకు క్షేమం రావాలంటే నువ్వు నాన్స్టాప్ భాషలో ప్రార్థించుకుంటా ఉండాల ఎందుకంటే నీలో అగ్ని మండుతూ ఉంటుంది భాషల్లో ప్రార్థిస్తూ ఉంటుంది ప్రతి విశ్వాసిలో అగ్ని ఉంటుంది కానీ అది ఆరిపోతా ఉంటుంది నేను చూసిన కాడికి ఆరిపోతా ఉంటుంది అందుకే నువ్వేం చేసుకుంటా పో అంటుంది సైతాన్ నీలాంటి వాళ్ళని మస్తుమందిని చూసినప్పు ఉంటది ఎందుకంటే ఆరిపోయినది బలిపిట్టం మీద అగ్ని లేదు కొత్తగా రక్ష పొందినప్పుడు ఉంటది అగ్ని దాని తర్వాత కొంతకాలం ఉండి చలారిపోయాక ఆరిపోయి బూడిద తప్ప ఏముండదు కర్మానం అట్లా కాదు ఉదయం లేస్తే ఈ అగ్నిని మళ్ళా రెచ్చగొట్టాల అందుకు నూనె కదా పరిశుద్ధాత్మ అభిషేకం పోల్చబడింది ఎందుకు నూనె ఎందుకు వస్తారో తెలిసింది అగ్ని మండుతుంది కాబట్టి నూనె పోస్తే కొత్త అగ్ని మండుతూ ఉంటుంది కట్టెలు ఉంటాయి బొగ్గు ఉంటాయి దాని మీద నూనె పోస్తే మరి మండుతూ ఉంటుంది అది కంటిన్యూస్గా మండుతూ ఉంటుంది అందుకు తరచుగా మనము నూనెని పోసుకుంటుండాలా ను నూనెని మార్చుకుంటా అంటే పరశుధాత్మ అభిషేకం పొందుకుంటుండాలా అప్పుడే మండుతూ మన దేవుడు దహించు అగ్ని ఎందుకు చెప్తాడు వాక్యం నీ హృదయంలో వేసుకురావంటే అగ్ని ఉంటుంది మరి ఆ అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే నూనె అవసరం నీకు సత్యం అవసరం ఎంతగా సత్యాన్ని స్వీకరిస్తే అంతగా నూ నీ అగ్ని మండుతా ఉంటది ప్రతిరోజు అందుకే ఈ వాక్యాలన్నీ నేర్చుకోవాలా నేను ఇప్పటికి కూడా ఇన్ని వాక్యాలు చూస్తుంటేనే చెప్తా ఉంటాను కదా నేను తిరిగి చౌకీ పెట్టుకొని వింటా ఉంటే అది నాకు తిరిగి బలపరుస్తా ఉంటుంది ఆ వాక్యాలు ఇది నాకు చెప్పబడిందే వాక్యం నేనే చెప్తున్నా కానీ నా కొరకే చెప్పబడింది అనుకుంటాను నేను ఆ వాక్యం అట్లా పరిశోధాత్మ నడిపిస్తా ఉంటాడు కాబట్టి వరాలలో బహు ప్రాముఖ్యమైనది ప్రవచనం అని తెలుసు మనకి కానీ నిస్వార్థమైన వరం అది నిస్వార్థమైన వరం అంటే ఇతరుల భాగోల కొరకు ప్రవచిస్తాం కానీ భాషల వరము వ్యక్తిగతంగా నీకు లాభం చేకూరుస్తుంది అన్నట్టు ప్రపంచంలో ఇంతకంటే విలువైన గిఫ్ట్ వ్యక్తిగతంగా లాభం కొరకు ఇంకొకటి లేదనిపిస్తుంది కానీ సంగానికి విలువ గల బహుమానం ఏంటంటే ప్రవచనం ఏ శ్రో రాకలకు సంబంధించిన సూచనలు అర్థం చేసుకుంటేనే కదా సిద్ధపడేది కాబట్టి ప్రవచన వరం నీకు బహు ప్రాముఖ్యమైందన్నట్టు నేను అనేక పర్యాలు మీకు చెప్తున్న ఏంటంటే భాషల వరము అంటే సైతానికి బహుగా అసహ్యం ఎందుకంటే వాడు అర్థం చేసుకుని విషయాలన్నీ దేవుడు నీ ద్వారా వాటిని బయట తీసుకొస్తా ఉంటాడు వాడు అర్థం చేసుకోలేడు కాబట్టి వాడు ముట్టలేడు అందుకు వాడికి ఈ వరం అంటే బహుభయం ఎట్టి పరిస్థితుల్లో ఈ వరాన్ని వాడనియకుండా నేను అడ్డగించడానికి ప్రయత్నిస్తా ఉంటాడు వాడు కాబట్టి ఇది దైవికమైన భాష కాబట్టి మనకి అవసరం ఎందుకంటే నేను ఎన్నిసార్లు మీకు చెప్తుంటాను ఈ లోకస్థులు ఈ లోకపు భాష మాట్లాడతారు ఆ లోకస్తులు ఆ లోకపు భాష మాట్లాడతారు నువ్వు పరలోక వాసి కాబట్టి పర్లోక భాష నువ్వు అట్లా చెప్తే కనీసం మనసు మార్చుకుంటారేమో మెయిన్ చర్చెస్ నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోకపు భాష మాట్లాడతావు మళ్ళీ పరలోక వాసివి కాదు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు ఆ భాష ఎప్పుడు మాట్లాడతావు అంటే నువ్వెవరిని చెప్పేటట్టుంటావు అన్నట్టు వాళ్ళు కానీ వీటిని బహు జాగ్రత్తగా నేర్చుకొని మనం చెప్తే మటుకు మారుతారనే నేను ఒక ఆశ ఎందుకంటే మనం మారినం కదా ఒకప్పుడు మెయిన్లైన్ చర్చ్ నుంచి వస్తుండే కదా నేను ఆంగ్లికన్ చర్చ్ నుంచి వచ్చిన కదా నేను నేను మార్లేదా బ్యాప్టిస్ట్ నుంచి మార్లేదా చాలా మంది బ్యాప్టిస్ట్ చర్చ నుంచి వచ్చిన భాషలో మాట్లాడతారు హెబ్రోన్ నుంచి వచ్చిన వాళ్ళని నేను చూసిన భాషలో మాట్లాడేటోళ్ళని చాలా మందిని అసలు హెబ్రోన్ చర్చ్ వాళ్ళు ఈ కృపవరాలని అన్నిటిని ధృనీకరిస్తారు ముఖ్యంగా భాషల వరం అయితే నాకు ఇప్పుడు అర్థమవుతుంది సైతాను ఎందుకు ఈ సంఘాలలో ని చిచ్చు పెడతాడు చిన్న భిన్నం చేస్తాడు ఈ భాషల వరం ఎందుకు అంటే ఒక్కసారి ఒక సంఘంలో భాషల స్టార్ట్ అయిందంటే ఇంకా వాడి పని అయిపోయినట్టు అక్కడ అక్కడికి స్టాప్ అన్నట్టు వాడి ఇంకా చేయలేడే ఎందుకంటే డైరెక్ట్ దేవునితో సంభాషించే భాష అది దేవుడు ఈ లోకపు భాషలలో సంభాషించాడు వాక్యం ఉంది మనకి కానీ ఈ లోకపు భాషలతో మన మన ఆత్మతో సంబంధించడం ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి ఆత్మ భాష వేరే నీ ఆత్మ కూడా ఆ భాష వస్తేనే కానీ ఆత్మ స్థితిలో వాటితో మనం వారి మనం సంభాషించలేము దేవుడితో అందుకు భాషల వరము బహు ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ ఈ వరము ముఖ్యంగా మన ప్రార్థనలో కలుపుకోవాల అంటే నేను అనేది ఏంటంటే నువ్వు ప్రార్థనలో మనుషుల రీతిగా ప్రార్థిస్తావు ముగింపులో భాషల్లో స్థుతిస్తావు దేవుణ్ణి అప్పుడు పరశుధాత్మ అభిషేకం నీలో ఉంటుంది నీ మీదకి వస్తుంది ఇది ఒక సూచన నువ్వు భాషల్లో స్థుతిస్తా ఉంటేనే పరశుధాత్మస్తా ఉంటాడు ఇదొక సీక్రెట్ కూడా నేను చెప్పాడు ఫస్ట్ టైం హోలీస్ వచ్చినప్పుడు నీకు భాషలు ఎవరూ ఉండకపోవచ్చు తర్వాత నువ్వు దేవుని సరిలో కలిపితా కొద్దీ గడిపే కొద్దీ దీ పరశుధాత్మ కూడా గ్రహిస్తాడు వీడికి ఆశ ఉందని దేవునితో సంభాషించేలాగున నీకు ఆ బహుమానం ఇస్తాడు భాషల వరం అప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావు దేవుణ్ణి భాషలలో స్థుతించడం కాబట్టి దాని తర్వాత ఏం చేస్తావు భాషలలో ఆరాధించే కొద్దీ పరశుద్ధాత్ముడు నీలో ఇంకా బలంగా పనిచేస్తా అంటాడు అధికంగా నీ మీదకి వస్తా మనకు తెలుసు ఎన్ని పాళ్ళు అంటే మోసం మీద ఉన్న ఎన్ని పాళ్ళు ఏలియా మీదనే ఎన్ని పాలు ఏలియా మీద ఏలియా మీదనే రెండు భాగాలే కదా ఏలియాకి వచ్చినాయి రెండు భాగాలే వచ్చినాయి మీద ఉన్న ఎంతో ఉన్నది ఆ యొక్క అభిషేకం పరశుధాత్మ అభిషేకం దాంట్లో డెబ్బై మందికి ఒక్కొక్క పోర్షన్ వచ్చింది ఒక్కో ఒక భాగమే డెబ్బై మందికి మంచుకున్నాడు ఆయన ఇంకా ఎక్కువ ఉండే భాగం ఏలియాలో కూడా భాగం అందులో రెండు భాగాలే వచ్చినాయి ఆయనకి పార్ట్స్ అన్నాడు డబుల్ పోర్షన్ ఉన్నాడు అంటే టూ పార్ట్సే అంటే వందకి రెండు పాట్లే అంటే తొంభై ఎనిమిది పాట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు ఏడియా కాబట్టి అపోస్ల కార్యం చూడండి అపోస్ల కార్యము రెండవ అధ్యాయము ఎందుకంటే మనం ఫస్ట్ టైం అక్కడే చూస్తాం ఈ వరము కేవలము సంఘంకే క్రైస్తవ సంఘంకే ఇచ్చిండే దేవుడు ఇస్తాబ్దాలకి ఇవ్వలే ఇది కేవలం దేవుని బడలకే ఇచ్చింది ఈ వరం చూడండి అపోస్ల కార్యము రెండవ అధ్యాయము నాలుగవ విషయంలో అందరూ పరశుధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తిని శక్తి అనుగ్రించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి కాబట్టి మనం బహు జాగ్రత్తగా దీన్ని పరిశీలించాలా అర్థం చేసుకోవాలా పరశుధాత్మతో నిండిన అందరూ కొందరు కాదు అందరూ పరశుధాత్మతో నిండిన వారై ఆ పరిశుదాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించినది అంట చూడండి అంటే ఏంటంటే భాషల వరము రావాలంటే పరిశుధాత్మ అభిషేకం ఉండాలా కండిషన్ అది ఫస్ట్ కండిషన్ నీకు పరిశుధాత్మ అభిషేకం లేకుంటే నీకు ఆ వాక్శక్తి కలగదు అన్నట్టు ఆ వాక్ శక్తి అనుగ్రహించకులది అన్య భాషల్లో మాట్లాడసాగిరి అదొక పాయింట్ అన్నట్టు అయితే ఈ రెండవ అధ్యాయం నేను నెక్స్ట్ టైం ఇప్పుడు చెప్తాను ఈ రోజు చూపికంటే రెండవ అధ్యాయంలో ఆ ఈ భాష అన్య భాషలకు సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి అక్కడ ఈ నూట ఇరవై మంది శిష్యులు ఆ రోజు అపోస్తలు అంటాము అపోస్తలంటే శిష్యులకి తేడా అర్థం కావాలి మీకు అపోస్తలు అంటే యేసు ప్రభుని ముఖాముఖిగా చూసిన వారు అపోస్తలలు శిష్యులు అంటే చూడకుండా వృడిగా నమ్మి వెంబడించిన వారు శిష్యులు ఆయన మాటలు గైకొని వాక్యపరంగా ఉన్న మాటలే కానీ దర్శన కళార రూపకంగా స్వర రూపకంగా విని వాటిని అనుసరించే వాళ్ళు శిష్యులు కానీ అపోసలంటే ఎవరు అంటే ఆయనతో ముఖాముఖిగా చూసి ఆయనతో పరిచర్ పరిచర్య చేసి ఆయనతో పాటు కలిసి తిరిగి ఆయనతో పాటు తిన్నవాళ్ళు అన్నట్టు అప్పుడు మీరు అనొచ్చు అట్లయితే మన బ్రదర్ ఈరోజు అపోసలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్తారు ఎందుకంటే ఆయన ముఖాముఖిగా చూసిన మన మధ్యలో ఈరోజు ప్రపంచమంతట ఆయనతో పాటు సంభాషించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మధ్యలో ఆయన వచ్చి నిలబడి పక్కన వాళ్ళతో పాటు మాట్లాడిన అనుభవం ఉన్న కల సేవకులు ఉన్నారు అపోసలు ఉన్న రోజు లేరని ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది అప్పసులు ఉన్నారు ఈరోజు కూడా కానీ మెయిన్లైన్ చర్చ ఒప్పుకోదన్నట్టు అపోసకాలం అయిపోయింది బ్రదర్ అంటారు ఎందుకంటే వాళ్ళకి అర్థం వాళ్ళకు తెలియదు నూట ఇరవై మంది అయిపోయింది ఐదు మంది అయిపోయింది వాళ్ళ కాలాలు ముగించుకున్నారు కాబట్టి ఇప్పుడు అపోసలు లేరంటారు అది ప్రకృతి సహజంగా ఇది ఆత్మీయమైంది పాతవి గతించి కాబట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నారు అపోసలు ఎంతో మంది అనేసి నేను అపోసలను అయితే చెప్పుకోను నేనైతే అపోస్లో కాదని చెప్తాను ప్రవర్తనని కూడా మనం చెప్పండి కాబట్టి ఈ యొక్క భాషల వరానికి సంబంధించిన విషయాలు ధ్యానించకముందు కొన్ని క్లుప్తంగా మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాం మొదటిదిగా ఏంటంటే ఇది దైవికమైన భాష లేక దేవుడు తన బిడ్డలతో సంభాషించే భాష మనం అనుకుంటాం ఆయన తెలుగులో మాట్లాడలేడా బ్రదర్ తెలుగులో మాట్లాడగలడు ఎందుకు మాట్లాడలేడు ఆయనకు సమస్తం సాధ్యం ప్రతి భాష అయినదే కదా ఆయనకి ఇష్టం కానీ ఇప్పుడు నువ్వు తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడే బ్రదర్ అంటే నువ్వు మాట్లాడుతావు నీకు వచ్చి ఇంగ్లీష్ కానీ నీకు ఇష్టమైన భాష ఏంది చిన్నప్పటి మాట్లాడిన భాషనే కదా కాబట్టి భాషల వరము పర్లోకమయమైంది పరలోకానికి సంబంధించిన వరం లేక పరలోకంలో మనుషులు మాట్లాడే వరం దేవుడు దేవదూతలు మాట్లాడుకునే వరం అది భాష కాబట్టి ఒకసారి రోగి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాకు బహు ఇష్టమైన పత్రిక ఇది ముఖ్యంగా ఎనిమిదవ అధ్యాయం నాకు నేను కొన్ని సంవత్సరాల కొన్ని వారాలు చర్చస్లలో ఈ వాక్యాలు చెప్పిన ఎనిమిదవ అధ్యాయం ఎందుకంటే ఆ రోజులలో నేను ఎక్కువ పరిశుదాత్మ గురించి ప్రకటించేవాడిని పరుశుదాత్మ పొందుకోండి అనేసి అందరికీ నేను ప్రకటించేవాడిని రోజులలో ఆసక్తితో కాబట్టి రోగరాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఒకసారి చూడండి రోంగ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును కాబట్టి పరిశుధాత్మ గురించి మాట్లాడుతుంది ఇక్కడ మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ హృదయంలో పరిశీలించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అంటే దేవుని యొక్క ఆత్మకు కూడా మనసు ఉంది దేవుని యొక్క ఆత్మ కూడా మనలాగానే భావన కలిగి ఉంటాడు అంటే ఆలోచనలున్నాయి అవగాహన ఉంటుంది ప్రేమ జాలి దయ ఇటువంటివి ఉంటాయని చెప్తానంటే పరిశుద్ధాత్మను కూడా ఒక మనిషితో పోల్చబడి ఒక రీతికి చెప్పాలంటే ఈశ్వర మనిషి కదా ఒకప్పుడు ఒకప్పుడు మనుషులైతే ఉంటే మనుషుల లాగానే ఆరోగ్య శ్రమలు తలంపులు అన్ని ఉండే అన్నిటిని జయించుండి అట్లనే ఆత్మ యొక్క మనసు కూడా ఉందని చెప్తుండు కాబట్టి మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపనము చేస్తున్నాడు పరిశుద్ధాత్మ గురించి మనం ఎక్కువ యూహాంశ వార్తలు చూస్తాము పదహారవ అధ్యాయం నుంచి దాని తర్వాత రోమి రాష్ట్ర పత్రిక చూస్తాము అన్నట్టు అందుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే యేసు రావు చెప్తుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే మీకు మంచిది నేను వెళ్ళిపోతేనే వేరే ఒక ఆదరణకర్తను మీ కొరకు పంపించగలను కాబట్టి ఈరోజు మన మధ్యలో యేశ్వరావు పరిశుధాత్మ రూపం ఉన్నాడు వేరే ఒక ఆదరణకర్త ఆయన ఇప్పుడు లేడీరాట ఎట్లా చెప్తాను ఎదురంటే ఆయన్నే చెప్పాడు ఒకసారి చూడండి ఎక్కడన్నా ఆ వాక్యం నేను ఇంతకుముందు చూపించిన ఎక్కడ చూస్తారు చెప్పండి వాక్యం నేను రీసెంట్లీ కూడా చూపించిన వాక్యం అన్నా పదహారు ఒక్క నిమిషం రాస్తున్నది అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆతరణకర్త మీదకు రాడు నేను వెళ్ళిన ఆయనను మీదకు పంపుతున్నాను కాబట్టి పరశుద్ధాత్మ ఎంత ప్రాధాన్యత అయినది ప్రాముఖ్యమైనది అనేది ఏశ్వే చెప్తున్నాడు కానీ వీటిని ధ్యానించరు పాటించరు కాబట్టి ఆయన సత్యం చెప్తున్నాడు నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం ఆయన వెళ్ళకపోతే మటుకు కాదు ఆయన వెళ్ళడం వలన పరశుధాత్మాన్ని మనకి అనుగ్రహించి వెళ్ళిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం నేను ఈ లోకంలో ఉన్నంత వరకే వెలుగుని అంటాడు వాక్యం అనుకుంటా యోహన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము అది బహు ప్రాముఖ్యమైన వాక్యం ఎందుకంటే అక్కడ ఆయన చెప్తుండే ఒక మాట ఏమని చూడండి తొమ్మిదవ అధ్యాయం ఆయన వచ్చిన నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకే ఆయన వెలుగు అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన లేడు కదా ఈ లోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి కదా మళ్ళీ ఇప్పుడు వెలుగవరు ఈ లోకంలో ఉన్నంత వరకే ఆయన వెలుగు మళ్ళీ నీకు వెలుగు లేకపోతే చీకట్లో చూడండి చీకట్లో నడుస్తారు కదా మనుషులు వెలుగు లేకపోతే చీకట్లో చీకట్లో ఏం అనిపిస్తుంది వాళ్ళకి ఏం కనిపించదు కదా ఎందుకంటే యోహాన్సు వార్త ఎనిమిదో దేం పరిణమలు ఏమంటాడంటే నేను ఈ లోకానికి వెలుగై విన్నాను ఎవరైతే వారు చీకట్లో నడుచుక నడు వెలుగులో జీవించేదారు అంటాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన వెలుగు మరి ఆయన లోకం వెళ్ళినప్పుడు ఎట్లా నువ్వు వెలుగులో జీవించగలవు అందుకు పరిశుధాత్మ వచ్చినప్పుడు నిన్ను ఆ వెలుగులోకి నడిపిస్తాడు అప్పుడు నువ్వే ఆ వెలుగు వాక్యం అందుకే మీరు ఈ లోకానికి వెలుగు అంటాడు సార్ చూడండి మత్తవార్త ఐదవ అధ్యాయం వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాం నేను చూస్తాము మీరు ఈ లోకంకు వెలుగై ఉన్నారు కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నంత వెలుగు ఇప్పుడు ఆయన బిడ్డలు ఈ లోకంకి వెలుగు అది పాయింట్ అన్నట్టు అయితే యోహన పత్రికలో ఆయన యోహన యోహన పత్రిక రాసినప్పుడు ఆ పత్రికలో తండ్రి వెలుగు అంటాడు హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైట్ అంటాడు తండ్రి వెలుగైతే కుమారుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన బిడ్డల మనం ఇప్పుడు వెలుగై ఉన్నాం అది సీక్రెట్ అన్నట్టు అది కూడా నేను చూపిస్తా దాంతో అది కంప్లీట్ అవుతుంది ఒక పాయింట్ ఎక్కడ ఉంటుంది యాక పత్రిక యాక పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన జ్యోతిర్మయుడకు తండ్రి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర అంటే భాషల వరాలు కానీ ఏ వరాలైన కానీ పర సంబంధమైనవి ఇవి సంపూర్ణమైన శ్రేష్ఠమైనవి తర్వాత జ్యోతిర్మయుడు తండ్రి అంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ లైట్ జ్యోతిర్మయుడగ్గు తండ్రి నుండి వచ్చును అంటే ప్రతి వరము తండ్రి నుంచి వస్తుంది అది కేవలం ఏసుక్రీస్తు నామంలోనే తండ్రి ఏది కూడా మనకి డైరెక్ట్ ఇవ్వడు విశాల్పాలకి ఇచ్చాడు కానీ మనకు మటుకు శ్రేష్ఠమైన ఇచ్చాడు వాళ్ళకి ఇవ్వలే వాళ్ళకి అడిగితే మాంసం ఇచ్చిండు మన్నా ఇచ్చిండు ఆస్తులు ఇచ్చిండు అంతస్తులు ఇచ్చిండు స్థలాలు ఇచ్చేడు గొర్రెలు ఇచ్చేడు రకరకాల జీవులను ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు పంటలు అంతా శారీరకమైన కానీ శ్రేష్ఠమైన ఈవులు మటుకు తండ్రి తన కుమారుడిని నామం చొప్పున మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన ఎంతగా మనల్ని ప్రేమించిండీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందుకే ఏసుప్రవ్ లేకుండా తండ్రి ఇద్దరు కొవ్వడిపోలేడు ఎందుకు అంటే తండ్రి దహించి అగ్ని అపవిత్రతని భరించలేదు అది అది వచ్చి అందుకే పాతని గృష్ణ పాఠలోకం అగ్ని వచ్చి మనుషులని కాల్చి వేస్తాడు నాదాబు అభి గురించి అగ్ని రాలేదా అన్య ఆ మందిరంలో వాళ్ళు దేవునికి అన్ని అగ్ని అర్పించినప్పుడు ఏలి చూస్తాం ఏలి కాలంలో దేవుని అగ్నిచ్చి ఆ సిరియ రాజు సైన్యం కాల్చియడము వారి సైన్య అధిపతులను మనం చూస్తాం అది ఏలియా కాలంలో దానికి ముందు మోసే కాలంలో చూస్తాం నాథాను నాదాబు అభిహు అనుకుంటారు నాదాబు అనుంది కరెక్టే నాదాబు అభిహుల మీదికి దేవుని యొక్క అగ్ని వచ్చి వారిని కాల్చి వేసినట్లు మనం చూస్తాము ఇక్కడ అంటే లేవి కాండంలో కరెక్ట్ లేవి కాండము పదవ లేండము పదవాధ్యాయము మొదటి వర్షంలో అహరం కుమారులైన నాదాబు అభిహులు తమ తమ దూపార్థులను తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద దూపద్రవ్యం వేసి యహోవ తమకు ఆజ్ఞాపింపది వేరే ఒక అగ్ని అన్ని అగ్ని అటర్ వేరే ఒక అగ్నిని స్ట్రెయింజ్ ఫైర్ అటర్ ఇంగ్లీష్ లో వేరే ఒక అగ్నిని ఆయన సంధికి తీగ యహో సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి అయితే వీళ్ళు కూడా లేవి యాజకులే కదా లేవి యాజకత్వంలో ఉన్న వారే వీళ్ళు కుటుంబికులు అహరోహు లేవి యాజకుడు అహరోహు పిల్లలు వీళ్ళు నాదా బాబు వారికి వారి జీవన విధానం మనకు తెలుసు ఎంత భయంకరంగా జీవించు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆటోమేటిక్గా నేను యాజకుని కాబట్టి యాజక కుమారులను కాబట్టి మా మేము అర్పించే అగ్ని దేవుడు స్వీకరిస్తాను అనుకున్నాడు వేరే ఒక అగ్ని ఎప్పుడన్నా నేను కావాలంటే మీకు చూపిస్తాను వేరే టాపిక్ అది టోటల్లీ వేరే ఒక అగ్ని స్ట్రేంజ్ ఫైర్ అంటాం ఈరోజు క్రైస్తవ సంఘంలో ప్రపంచాత్మకంగా సేవకులు స్ట్రెయింజ్ ఫైర్ లేక వేరొక అగ్ని అర్పిస్తున్నారు దేవునికి మా నంబర్కి అట్లా ఉండదు అన్న విషయం ఒక్కొక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను అంతేగాని అంత డీటెయిల్ గా నేను వాటి మీద వాటిలో పోవడానికి ప్రయత్నం చేస్తాను కానీ ఇక్కడ రూపావలలో ముఖ్యంగా ఇంకొక ఐదు నిమిషాలలో నేను ముగించేస్తున్నాను నువ్వు ఎక్కడన్నా సేవా జీవితంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా చి స్ లో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక రోగి లేక మంచ పడిన వ్యక్తి గురించి దగ్గర పోయి ప్రార్థిస్తున్నప్పుడు కంటిన్యూస్ గా నువ్వు భాషల్లో ప్రార్థిస్తే విశేషమైన అద్భుతం తీరుతుంది అక్కడ అదొక సీక్రెట్ నేను చెప్తాను ఎందుకంటే నీ ద్వారా అగ్ని ప్రజ్వలిస్తా ఉంటది నువ్వు భాషల్లో ప్రార్థించే కొద్దీ దేవుని యొక్క అగ్ని నీలో ప్రజ్వలిస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే చేయిబెట్టి ప్రార్థిస్తావో ఎక్కడెక్కడ అవయవాలు చచ్చినాయో అవన్నీ బ్రతికింపజేస్తూ అంటాడు దేవుడు ఎందుకు అటు ఆయన వచ్చిందే జీవం కదా ఆయన వచ్చిందే సమృద్ధి గల ఇవ్వడానికి కాబట్టి నువ్వు ప్రార్థిస్తావు ప్రభు యసుకృష్ణ ప్రార్థిస్తున్నా నీ యొక్క జీవాన్ని ఇతనికి సంప్రద్ధిగా అనుకరించి ఏ అవయవం చచ్చిపోతుందో కిడ్నీస్ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ ఏ అవయవము ప్యాన్ క్రియాస్ ఏ అవయవం చనిపోతుందో దాంట్లో నీ యొక్క జీవాన్ని పోయి ప్రవ్వ అని ప్రార్థిస్తావు ఏ సుకరిస్తు నామంనా అది జరగాల్సి వచ్చిందే అది నువ్వు చాలా మంది సమస్య ఏంటంటే ప్రార్థిస్తాం గాని పొందినమ్మా నమ్మరు అది నీ హృదయంలో నేను నమ్ముతున్నాను ఈ ప్రార్థనకి నువ్వు జవాబిస్తావు ప్రవ్వా ఈయన కిడ్నీస్ లో జీవం పోయి ప్రవ్వా నువ్వు సమృద్ధి గల జీవాన్ని ఇస్తానో కదా ఇప్పుడు పోయి ప్రభావ్వా ఈ కిడ్నీలో చీకటి ఉంది ప్రభావ చీకటిని పారదోలి వెలుగును ప్రసరింపజేయి ప్రభావ వాక్యం ద్వారా వాక్యం ప్రకటించినప్పుడు కార్యం జరుగుతుంది అన్నట్టు ఈ సత్యాలను గ్రహించిన నువ్వు భాషల వరం కొరకు ప్రయాసపడాలా భాషల వరం లేకపోతే ఆయన సరిలో సమయం ఫస్ట్ పాయింట్ పరశుధాత్మ అభిషేకం కొరకు ట్రై చేయాల రాత్రిని బగళ్ళు ప్రార్థించాల నువ్వు నీకు పరుశుధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు వీటిని గ్రహించలేవు వినేస్తా యథావిధంగా ఈలోకి అతీతంగా జీవిస్తా ఉంటావు అది క్రైస్తవ జీవితం అనుకుంటావు కానీ ఈ యొక్క పర్లోకపు అనుభవాలు నీకు జరగవు అన్నట్టు అభిషేకం లేకపోతే ముఖ్యంగా ఈ యొక్క వరము భాషల వరము అవసరము అని నేను చాలా మంది నీకు అవసరం లేదంట లేదు అవసరం అని చెప్తా ఎందుకంటే మనం చేసిన భాషల్లో ప్రా భాషలు వరం గలవాడు భాషల్లో ప్రార్థించేవాడు తన తాను లాభం చేకూర్చుకున్నానని ఉంది వాక్యం నీకు లాభం అంట భాష ప్రాఫిట్ అని నీకు లాభం వస్తుంది భాషల్లో ప్రార్థించడం వలన కాబట్టి నువ్వు భాషల్లో ప్రార్థించడం నేర్చుకోవాల ప్రవచనవరము సంఘ క్షేమాభివృద్ధి గురించి నువ్వు క్షేమ పొందినాక సంఘానికి క్షేమం వస్తుంది అన్నట్టు లేకపోతే అనారోగ్య పాలైపై నువ్వు సంఘం కొరకు ఏం ప్రార్థిస్తావు చాలా మంది అంటారు నీదే నీదే పరిస్థితి నువ్వేం చేస్తావు మాకు అన్నట్టు మాట్లాడతారు కాబట్టి అటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు నేను ఈ యొక్క విశ్వాక్యం ప్రకారంగా జ్ఞాపకం చేస్తున్నా ఒకసారి వ్యూహాను పత్రికకు వెళ్తాం మనం వ్యూహాను పత్రిక మొదటి వ్యూహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే యూహాన్సు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచనాలలో ఏస్తు క్రీస్తు కాడని వాడు తన తప్ప ఎవడు అవధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాదు కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించి వాడు కుమారుని ఒప్పుకొని తండ్రిని అంగీకరించి అయితే మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నిల్వనియుడి మీరు మొదటి నుండి వినిది మీలో నిలిచినలా మీరు కూడా కుమారులని కుమారుని ఎందును తండ్రి ఎందుతురు నిత్య జీవము అనుగ్రహించునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిల్చుచున్నది ఇది పాయింట్ అన్నట్టు ఆయన అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం కాబట్టి ఏసు ప్రభువే నిన్ను అభిషేకిస్తాడు అని చెప్తుంది వాక్యం ముప్పై ఇరవై ఏడవ వచ్చిన బహు ప్రాముఖ్యంగా అభిషేకము మీలో నిలుస్తున్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు అది అన్నింటిని గురించి మీకు బయలుపరుస్తారంటాడు అది అన్నిటి గురించి మీకు తెలియపరుస్తారంటున్నాడు కాబట్టి అభిషేకము అవసరము క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు పరశుదాత్మ అభిషేకం పొందుకోవాలా ఇది సత్యము అని చెప్తున్నాడు ఇది ఉంటేనే కానీ వీటిని మీరు గ్రహించలేరు పరశుధాత్మ లేకుండా ఎవరు నీకు బోధించడం అర్థం కాదు ఎందుకంటే పరిశుధాత్మ వచ్చినప్పుడు సున్యాసంగా వీటిని నీకు అర్థం చేస్తారు నువ్వు విన్నే కొద్దీ అర్థమైపోతుంటుంది లేకుంటే సేవకుడు పాస్టరు ఎంతగా చెప్తున్న ఆసక్తితో నీకు అర్థం కాదన్నట్టు నీలో హృదయాలు కూర్చోదు ఎందుకంటే మన గ్రూప్లైన కొంత ఒక బ్రదర్ కొంత చెప్తా అన్న ఏదో చెప్తున్నాడు కానీ కరెక్ట్ అనిపిస్తుంది కానీ అదే అర్థం కావట్లేదు అదే మైండ్లో కూర్చుంటలేదు ఎందుకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం అందుకు పర్శుదాత్మ అభిషేకం బహు ప్రాముఖ్యమైనదన్న విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను మరోసారి కొనతులు రాష్ట్ర పత్రికకి వెళ్ళిపోదాం అక్కడ మనం మరికొన్ని విషయాలు ఇక్క ముగించేస్తాను ఈ వాక్యాన్ని ఈరోజు రేపటినం వీలైతే అవకాశం ఉంటే బాబేలు గోపురానికి సంబంధించిన బోధ స్టార్ట్ చేస్తున్నా రేపు రేపొద్దున రేపు మధ్యాహ్నం వీలైతే అవకాశం ఉంటాయి ఏ ప్రాబ్లమ్స్ నాకు ఏ సబ్జెక్ట్ ఏ పని లేకుంటే మటుకు నేను ఫ్రీగా ఉంటే మటుకు ఖచ్చితంగా ఆ అధ్యాయాన్ని నేను ఆరంభిస్తాను కొనతులు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయము మొదటి కొంతలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంగమనకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగల వారు గనుక సంగమనకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చెయ్యుడి ఇప్పుడు చెప్పండి ప్రయత్నం చేయకుండా ఏమి కూడా సంపాదించుకోలేదు కృప ఆటోమేటిక్ ఇస్తాడా దేవుడు పన్నెండవ వచనం చెప్తుంది నువ్వు ప్రయత్నం చేయాలంటుంది అవి నీకు విస్తరించాలంట ఈ కృప వారన్నీ విస్తరించాలా నీ జీవితంలో నీకు క్షేమాభివృద్ధి కలగాల సంఘాతి పరకు క్షేమాభివృద్ధి కలగాలంటే నువ్వు ప్రయత్నించాలంటున్నాడు ఆత్మ సంబంధ వరాల విషయమే ప్రయత్నం చేయాలంటున్నాడు అంటే పరిశుధాత్మ అభిషేకం కనిపెట్టుకోవాలా వరాల కొరకు కనిపెట్టుకోవాలా వెతకాల నీ ఆశని బట్టి కూడా తృప్తి పరుస్తుండ్రు దేవుడు ఇక్కడ అదే రీతిగా పదమూడవసం చెప్తుడు భాషలతో మాట్లాడేవాడు అర్ధం చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలనంట అంటే భాషల అర్థము చెప్పే వరం కావాలంటే దానికి సంబంధించిన ప్రార్థన నీకు అవసరం అంట ప్రభా నేను భాషల అర్థము చెప్పే వరం నాకు అవసరం ప్రభు ఎందుకంటే నేను సంఘంలో సేవ చేస్తున్నా అనేక మంది ప్రార్థిస్తుంటే దాని అర్థం చెప్పలేని స్థితిలో ఉన్నాను నేను ఈరోజు నాకు ఆ వరం కావాలి అది మన తర్వాత నేను చూపిస్తాను భాష అర్థం వరానికి సంబంధించిన బోధ ఆరంభించినప్పుడు ఇవన్నీ నేను మీకు దీర్ఘంగా చూపిస్తాను కానీ మనం మటుకు పద్నాలుగు అవసరాల్లో పౌలు జ్ఞాపకం చేసినట్లు నేను భాషతో ప్రార్థన చేసినలా నా ఆత్మ ప్రార్థన చేయను అంటున్నాడు అంటే నీ నీ యొక్క అంతరంగ పురుషుడు అంటే ఆత్మ అంటే అంతరంగ పురుషుడు నేను భాషలతో ప్రార్థన చేసినలా నా అంతరంగ పురుషుడు ప్రార్థన చేయండి నా ఆత్మ ప్రార్థన చేయండి కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు ఎందుకంటే మనసు శరీరానికి సంబంధించింది మనసు శరీరానికి సంబంధించింది బ్రెయిన్ అంటాం కదా నీ బ్రెయిన్ శరీరానికి సంబంధించింది కాబట్టి దానికి అర్థం కాదు కదా ఇది నీ అంతరంగ పురుషునికి అర్థమవుతుంది అంతరంగ బ్రెయిన్ అవసరం లేదు అది ఆత్మ కాబట్టి కాబట్టి పదిహేను వస్తుంలో ఒకటి చూపించేస్తే నేను ఇక్కడ వాక్యాన్ని ఆపేయగలను కాబట్టి అంటే ఏంటంటే నేను భాషతో ప్రార్థన చేస్తే నా ఆత్మ ప్రార్థన చేయను అంటున్నాడు ఇప్పుడు చెప్పండి నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు నువ్వు భాషలో ప్రార్థించకపోతే నీ బాహ్య పురుషుడే ప్రార్థిస్తుండు ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంత్రం లేస్తే పబ్లిక్ మీటింగ్స్ పోయినప్పుడు అక్కడ ఇక్కడ పోయినప్పుడు నీ బాహ్య పురుషుడే ప్రార్థన చేస్తుడు కానీ నీ అంతరంగ పురుషుడు ప్రార్థన చేస్తలేడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతగా నిష్ఫలం అయిపోయింది నీ అంతరంగ పురుషుడు ఎందుకు బలపడతలేడు అంటే ఇదే కారణం నువ్వు నీ అంతరంగ పురుషుని ప్రార్థన చేయనీయలేదు ఇంతకాలం ఎందుకంటే నువ్వు పరుషురాత్మని ఆహ్వానించలేదు కృపరలు పొందుకోలేదు కాబట్టి నీకు ఆ వరం లేదు అందుకు నీ అంతరంగ పురుషుడు బలహీనం అందుకే నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యం జరగవు ఈరోజు నుంచి మనం వీటిని ఆసక్తితో వెతుకుదాం దేవుని యొక్క ఆత్మ కొరకు ఆసక్తితో ఎదురు చూద్దాం పరుషుత్మ నాకు అనుగ్రహించు ప్రవ్వా చివరిగా పద్నాలుగు వర్షాలు నేను భాషతో ప్రార్థన చేసినందు నా ఆత్మ ప్రార్థన చేయను కాబట్టి నువ్వు నీ అంతరంగ పురుషుణ్ణి ప్రార్థన చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వాలంటే భాషల నీకు అవసరం అయితే పదిహేను వర్షంలో చివరిగా ఒకటి చెప్పి క్లోజ్ చేస్తున్న వాక్యము కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును అంటే నా బాహ్య పురుషుడు కూడా ప్రార్థన చేస్తాడు నా అంతరంగ పురుషుడు కూడా ప్రార్థన చేస్తాడు మనకు తెలుసు రెండు పురుషులు ఉన్నారని నీలో ఇద్దరు ఉన్నారని బయటికి కనిపించేది ఒక పురుషుడు నీ అంతరంగంలో ఉండే ఆత్మ ఒక పురుషుడు కాబట్టి అంతరంగ పురుషుడు ప్రార్థన చేయాలంటే ఆత్మతో చేయాలంట బయటి పురుషుడు ప్రార్థన చేయాలంటే మనసుతో ప్రార్థిస్తారంట మనసుతో ప్రార్థన చేస్తే అర్థం అవుతుంది ఆత్మతో ప్రార్థన చేస్తే అర్థం కాదు ఎందుకంటే అది అన్య భాష కాబట్టి అయితే పదిహేను వర్షంలో ఆత్మతో పాడుదను నేను భాషల్లో పాటలు పాడుకుంటే యాక్చువల్ గా నాకుందా వరం చాలా మంది భాషలలో దేవుణ్ణి శృతిస్తారు కానీ నేను భాషల్లో పాటలు పాడుకుంటాను నేనే కాదు చాలా మంది ఉన్నారు నువ్వు ప్రయత్నించచ్చు నువ్వు కూడా సరే మీరంతా మనసుతో పాడుతారు కదా మీకు అన్ని పాటలు చేసిన పాట పాడుతాం మనసుతో ఆత్మలు ఎట్లా పాడతావు భాషల్లో పాటలు రాగాలు వస్తాయా ఒకనొక రోజు నేను దేవదూతలు పాట పాడుతుంటే వాళ్ళతో పాటు కలిసి పాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు ఆ పాట కానీ పాడుతూ ఉన్నాను రాగం గుర్తుకుంది నాకు కానీ ఇప్పుడు లేదు మైండ్లో మేల్కొన్నాక లేదు మోకాల మీద ఉన్నంత వరకు కృతమంది వాళ్ళతో పాటు కలిసి పాడుతున్నా నేను నా ఆత్మ పాడుతా ఉంది మేల్కోగానే మనసు వచ్చేస్తుంది కదా అంతరంగ పురుషుడి నుంచి బాహ్య పురుషుడు మేల్కొంటే అంతరంగ పురుషుడు నిద్రపోతాడు అప్పుడు బాహ్య పురుషుడికి అవి అర్థం కావు కాబట్టి ఈరోజు నుంచి మనం నేర్చుకుందాం ఆత్మతోనూ ప్రార్థన చేస్తాము మనసుతో కూడా ప్రార్థన చేస్తాము అటువంటి భాగ్యాన్ని దేవుడికి మీకు వరం ప్రార్థిస్తాం పరశుజల వదు తండ్రిని మీకు మనాలనైనా మనొక అవకాశం మీరు మీకు ఇచ్చినారు మాకు ఇచ్చినారు కొన్ని సంవత్సరాల క్రితంనైనా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఇవన్నీ మేము చూసినాం అయినా కానీ ఇరవై సంవత్సరాలు పట్టింది ప్రవ్వా తిరిగి ఈ వాక్యాలను ధ్యానించడానికి కొరకు ప్రవ్వా నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు ఎవరు ఎక్కడుంటారో తెలియదు ప్రవ్వా కానీ ప్రవ్వా ఇవన్నీ ఒక తరానికి మీరు భద్రపరుస్తున్నార మాకు తెలిసిందైనా కానీ మా తరంలో మనుషులు వీటిని నుంచి లాభం పొందలేకపోతున్నారు ప్రభా అది మమ్మల్ని దుఃఖాకారంగా చేస్తుంది ఆయన అవును ప్రభా వారి కనికరం చూపించండి వీటి పట్ల ఆసక్తి పరుశుదాత్మ కొరకు ప్రయాసపడేలాగన ఉపవాసాలు ఇంకా పరుశుదాత్మ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అన్నట్టు స్థితిలోకి వచ్చేలాగా సరిపడండి ప్రభావ పరిశుధాత్మ అభిషేకం కొరకు రాత్రి బగళ్ళు కష్టపడేలాగన ప్రార్థనలు కనిపెట్టలాగా సరిపడండి ప్రవ్ కృపావర కొరకు ప్రయత్నం చేయమన్నారు ఇక్కడ ఈ రోజు మీరు మాత్రం కాబట్టి వాటి అన్నిటి కొరకు మేము ప్రయత్నించాలా ప్రవ్వా ప్రయత్నం చేసి పొందుకుండా సేపడమని ప్రార్థిస్తాం ఇచ్చేవాళ్ళు మీరేనైనా ఆసక్తి చూపించే వారికి ఇస్తానైనా కాబట్టి ఈ వారాలు మాకందరికి అనుగ్రహించి మహిమనందరిని ప్రవ్వా మేము భాషలతో ప్రార్థన చేస్తాము ఆత్మలో ప్రార్థన చేస్తాము మనసుతో ప్రార్థన చేస్తాము మేము భాషలో ప్రార్థిస్తాము ఈ లోకపు భాషలో ప్రార్థిస్తాం అవును ప్రవ్వ అవి నేర్చి ప్రార్థిస్తాం స్తోత్రం మా పరిశుద్ధుల గొప్పదేవ జీవ మగల వాటి జీవాధిపతి సర్వనతుడానికి ఎంతో అందాలేసయ్య సమస్త సృష్టికి మూల కారు కూడా పరిశుద్ధుల తండ్రి నీకే స్థుతులు స్తోత్రం అయిన గొప్ప దేవన తండ్రి మధ్య కన్న మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు అనుగ్రహించండి నీకు ఎంతో వంద ఇస్తయ్య భాషల వరం గురించి ప్రాభ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభా నైనా ఇంతకాలం ప్రభావ మేము మా దాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం ప్రభా నా దేవత తెలుసుకున్నా కానీ ప్రాభా నా తండ్రి వాటిని మీరు ఆసక్తి చూపించేవారిలాగా ఉన్నాం ప్రభా నా తండ్రి ఇస్త మమ్మల్ని క్షమించండి ప్రభావ మరొక అవకాశం ప్రభా మీరు మాకు ఈరోజు ఇచ్చిన కాబట్టి నైనా ఈ వాక్యాన్ని ప్రభావి స్వీకరిస్తున్నాం ఆయన నా హృదయం స్వీకరిస్తున్నాం ప్రభా ఇక నుంచి ప్రభావం భాషలతో ప్రార్థించాలా ఆత్మతోను ప్రార్థించాల మనసుతో కూడా ప్రార్థించాలి ప్రభా కానీ ఆ అనుగుణం నడిపించమని ప్రార్థిష్టమైన ఈ రోజు ఇది మాకు అనుగరించబడింది కాబట్టి ఇది మాది ప్రభావం స్వీకరిస్తున్నాను ప్రభా ఈ వాక్యం ప్రకారంగా నా జీవితాన్ని నడిపించమని ప్రార్థిష్టమైన గొప్పదేవ ఆ రీతిగా ప్రభా పరిశుధాత్మ అభిషేకం కొరకు మేము బహు ఎక్కువగా మేము ప్రయాసపడాల ఆత్మ నింపదల ఉన్నప్పుడే ప్రభావ భాషల వరం వస్తుంది ప్రభా ఆత్మచేత కాబట్టి పరిశుధాత్మలో ఓ ప్రభా ఆనందించాలా ప్రభా ఓ ప్రభా మేము కొలత లేకుండా అడుగు వారికి మీరు ఇస్తారు ప్రభా ధారాళంగా ధారాళంగా ప్రభావం మీ ఆత్మ చేత మీరు నింపబడాలి ప్రభావ ప్రయసపడాల ప్రభా భాషలో ప్రభుత్వం మేము ప్రార్థించాలా ప్రభావ అయినా మనసుతో కూడా ప్రార్థించాలా ఆత్మలోనూ ప్రార్థించాలా ప్రభావ అంతరంగా ప్రార్థన చేయలేదు ప్రభావ మేము అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు మా సత్యం మేము తెలుసుకుని కనుక ప్రభావ ఆ రీతిగా ప్రభావతని ఇక మీద అట్టుకుండా ప్రభావ ఇక నుంచి ఈ వాక్యం ప్రకారంగా మేము ప్రార్థన చేయలాగా మీరు సహాయపడండి ఆ రీతి మేము ప్రయత్సపడాల ప్రభావ మీ ఎంతగానో ప్రభావ ప్రయాసంతోనే ప్రభావ ఇటు అన్నిటి మీరు పిల్లల ధర ప్రభావం బయలుపరుస్తున్నారు నైనా కాబట్టి ప్రభావ నాకు తండ్రి ఎస్ అయ్యా నీకు ఎంతో వంద ప్రభావ ఒక తరం వారికి ఒకటి అనుగరిస్తున్నారు కాబట్టి మేమున్నాం ప్రభావ ఈ తరంలో కానీ ఇవి మా ముందుగా అనుగరించే వాళ్ళతో మేము నిర్లక్ష్యం చేసిన ప్రభావ అది ఇంకొకరికి కాబట్టి ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి ఇక్కడ నుంచి ప్రభు ఆ రీతి వండకుండా ప్రవ వీటి మేము స్వీకరించాలా ప్రజలింపజేయాల ప్రభావ ప్రతి ఈ కృప గురించి మేము ప్రకటించాల విశేషంగా ప్రవ అనేకులకు ప్రభావ మీకు కనువిప్పు కలిగించాలా అనేకులు ప్రభావ ఈ గ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభావ వాళ్ళు ప్రయాస పడాలి నుంచి ప్రభావ ఆ రీతిగా ప్రభావ వాళ్ళకి కనువిప్పగలగా ప్రభావ ఆ రీతిగా మేము ప్రకటించలాగనే మీరు సహాయపడండి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మనం ప్రాదిష్టమైన మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రించండి నూతనమైన అగ్ని అభిషేకం వాళ్ళు ఉండాల ప్రభావ ఇప్పుడు ప్రభావ మీకు అగ్ని వాళ్ళు మండుతూనే ఉండాల ప్రభావ వాళ్ళు ఎలాంటి చల్లదన ఉండడానికి వెలుదేస్తుంది ప్రభావ ఎందుకంటే ప్రభావ బిల్లిపేట మీద ఇప్పుడు అగ్ని మండుతూనే ఉంది ప్రభావ మీ ఆత్మ ఉన్నప్పుడే వాళ్ళు అగ్ని మండుతూ ఉంటుంది ప్రాభ నూనె పోసినప్పుడే అగ్ని బహు విశేషంగా అది ప్రజలింపజేస్తుంది ప్రభావ కాబట్టి నైన్ మీకు పర్షుదాత్మ అభిషేకం ఉంటేనే ప్రభావ మీ యొక్క అగ్ని వాళ్ళు మీ ఆత్మతో నింపబడాల ప్రభావ ఓ ప్రభావ మీ అగ్ని నుంచి ప్రభావ పారాల ప్రభావ నైనా ఆ రీతిగా మేము ఎదగాల ప్రాభ మీరే సాయపడండి గొప్ప దేవాక్యాల ద్వారా ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో దినదిన బల బయలుపరుస్తున్నారు బలపరుస్తున్నారు నాయన ఎన్నో విషయాలు ప్రభావ ఎంతగా ప్రభావ వేదన ఉన్నా కానీ ప్రభావ మీ వాక్యం విన్నప్పుడు మాకు ఎంతగానో ఆదరణ కలుగుతుంది ప్రభావ ఎంతగానో ప్రభా సంతోషం అయినా ఎవరు సంతోషం లోకంలో ప్రభావ అంతగా ప్రభావ మీలో మమ్మల్ని ఆనందింపజేస్తున్నారు ప్రతి దినం నైనా వాటి బట్టి నీకు ఎంతో వర్ణాలు మీ కృప మా పడలు ఎంతో సమృద్ధి గురించినారు మేము ఈ క్షణం మేము అది అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రభావ ఎంతగానో ప్రభావ మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి నైనా మేము వాటి అన్నింటిని మేము మా హృదయాలు స్వీకరించుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ అనేకులకి అనుభవాలకు మేము తీసుకొని రావాల సంఘాలు అని అన్నింటిని ప్రభావ అనేకులను ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని నడిపించి పదపరచు మన ఈ రోజు ప్రభా ఈ వాక్యం మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా మాది ప్రభావ ఈ రోజు మాకు ఇది బయలుపరచబడిన కనుక మేము స్వీకరిస్తున్నాం ప్రభావ ఈ వాక్యం ప్రకారం మేము ప్రాయస్పడాలా ప్రయత్నించమన్నారు ప్రాభా కాబట్టి మేము ప్రయత్నిస్తాం ప్రభావి రోజు నుంచి మీరు మమ్మల్ని ఆశ్రవదించండి మా ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి మమ్మల్ని నడిపించడం అని ప్రధిష్టమైనా ఇంకెంతమంది ప్రాభ రాలేదా కుటుంబాలు కూడా మీరు దీవించి ఆస్వాదించండి నా తనని సంఘర్షేమ కొరకు ప్రభావ ఇటు అన్నిటి పొందుకొని ప్రకటించాల సేవా జిత్తులు మీరు ఆస్వాదించండి బలపరచండి ఇంటి నా ప్రదర్శ మీ కొరకు శాసన పెట్టుకోండి అయినా మాకు చెప్పిన చంద్రశేఖర కూడా మీరు అన్న ప్రభు ఇంకా ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నాను నీకు ఎంతో వర్ణాలు ప్రభావ కాబట్టి ఇటు అన్నిటి మేము అర్థం చేసుకుని ప్రభు ప్రకటించాల ప్రభావ నైనా ఫలం తీసుకొని రావాలో ప్రభు అనేక జీవితాల్లో ప్రభావ నైనా ఈసారి ఆ రీతి మమ్మల్ని నడిపించండి బలపరచండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు నిలబెట్టుకుని మీరు ఆ కొరి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో ఆయన ఏసుక్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థిస్తాం తండ్రి స్తోత్రాలు దేవాభ దేవసభ అశలవరం దేవస్ మహాప్రభ కొండేలాగ సాయం ప్రభస్మ మనసు ఏ విధంగా చేసి ప్రార్థన చేయడానికి సాయం వేడు మహాప్రభ బాహ్య పురుషునిస్మ ప్రభా వరంతో జీవించే దాని దేవాలయ దేవా ప్రత్యేక దాని దేవ మొదటి రెండు మంచి గణిత నశిస్తున్నా జా మా బాయ్ మా బాగా మా బాబాయ్ మన ప్రభు అయిన కృప సమాధాన నడిపింపు మనందరికి సతకాలం తొడైన దాకా ఆమె అయ్యారు అందుకే